మి భగవత్పాదశంకర లోక శంకరం ఓం ఆప్యాయ మమాంగి పాత్రుశ్రోత్రమో ఇంద్రియాణ సర్వాణి బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకరయ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వరాకరణేస్ూ తదాత్మని నిలపతేయ ఉపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సంతు ఓం శాంతిశాంతిశాంతి యదే వచా నచా ీక్ష్ణీక్ష అధ్యాత్మంలో బ్రహ్మకి ఉపమానోపదేశం చెప్తున్నారు సో చూడండి మనస్సుకి బ్రహ్మకి బ్రహ్మ అంటే ఆత్మ బ్రహ్మకి ఆత్మకి అధైర్యం అసలు ఏమీ తేడా లేదన్నట్టుగా మాట్లాడతారు ఉపనిషత్తుల్లో మామూలుగా ఏదో మిగతా చోట్ల ఆత్మ అంటే మీ లోపల ఉంటుంది జగత్ కారణం బ్రహ్మారులు ఒక్కటే అలా చెప్తూ కానీ ఉపనిషత్తు కొన్ని సందర్భాల్లో ఎలా మాట్లాడే పర్యాయపదములు అన్నట్టుగా మాట్లాడతారు అది నా రామాయణం చదువుతూ ఉంటే జానకీ ఉంటుంది తర్వాత మళ్ళీ మైథిలి అని ఉంటుంది తర్వాత మళ్ళీ సీత అని ఉంటుంది వీళ్ళు ముగ్గురా ఒకట ఒకటే ముగ్గురు అనేది బ్రహ్మపడదు కదా ఇక్కడ అంతే బ్రహ్మ అని ఉంటుంది ఆత్మ బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ ఇప్పుడు అధ్యాత్మంలోకి బ్రహ్మయే ఆత్మగా స్వీకరింపబడుతుంది ఇంకా అసలు భేదాన్ని సుతరాను స్వీకరించాలి ఇప్పుడు ఈ ఆత్మకి మనస్సుకి ఉండే సంబంధాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది శాస్త్రంలో వాక్యం అవుతుంది ఏమిటి యతో వాచో నిమర్తె మనస విని ఉంటారు ఆ పరమాత్మను మనస్సు చేరుకోలేదు వాక్యం ఎలాగో చేరుకోలేదు మనస్సు కూడా చేరుకోలేదు తర్వాత ఈశ్వరుడికి పేరేమి అవాంగ్మానసగోచరుడు అంటూ పేరు సో మీకు సహస్రనామాలు ఏది చూసినా ఈ మాట కూడా ఉంటుంది అవాంగ్ మానస గోచరాజు నమ అనే ఉంటుంది మామూలుగా ఈ సహస్రనామాలు అలాగా దంపుల పాట కింద చదువుతూ ఉంటారు దంపుళ్ల పాట అంటే ఇలా దంపేప్పుడు అమ్మాయిలు లేడీస్ కలుగుతారు చూసారా అలాగేదో చదువుతూ ఉంటారు దానికి ఏదో అర్థం తెలుసుకోవటం అలాంటి చేయరు తెలిసి చేస్తే కొంచెం బాగుంటుంది అంతే నా అభిప్రాయం సో అవాంగ్ మానస గోచరుడు ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి వాక్కు కానీ మనస్సు కానీ చేరుకోలేదు సో మరి అది ఒకవారు మన సరే వాక్కు విషయం బట్టి పెడితే మనస్సు ఈశ్వరుని విషయముగా చేయలేదు చేరుకుంటా అంటే మనస్సు చేరుకుంటా అంటే మనస్సు తెలుసుకుంటూ ఉంటుంది ఆ తెలుసుకు తెలియబడేదిగా మనస్సు ఈశ్వరుణ్ణి చేయలేదు అని అర్థం మీ మనస్సుని చూసారా ఇది చాలా పవర్ఫుల్ శక్తి అది దేనినైనా అది జ్ఞేయముగా మార్చేస్తుంది ఎలక్ట్రాన్ అంటే ఏమిటో తెలియదు అనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది ఇప్పుడు మానవుని మనస్సు ఏం చేసింది ఎలక్ట్రాన్ అని తెలియబడినదిగా మార్చి పారేసింది ఇప్పుడు ఎలక్ట్రాన్ గురించి అంత తెలుసుకున్నాను తర్వాత చంద్రుడి మీద సర్ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు తెలుసుకో నూట యాభై అంతస్తుల కట్టడం ఎలాగో తెలియదు ఇప్పుడు తెలియబడినది సో మనస్సు ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు దోన్ ఇది మనస్సు యొక్క లక్షణం ఈ బ్రహ్మాండము ఎంతవరకు ఉన్నది తెలియదు కానీ మనస్సు ఏం చేస్తుంది టెలిస్కోప్లు ఇవేవి పెట్టి ఇంతవరకు బ్రహ్మాండము ఉన్నది అని తెలియబడి చేస్తుంది కాబట్టి మనస్సు యొక్క పని ఏమిటంటే అనవరణీయాన్ మహతో మహీయాన్ ఇటు చిన్నవాటికంటే చిన్నది కావచ్చు పెద్దవాటికంటే పెద్దది కావచ్చు దేనినైనా తెలుసుకోవడమే మనస్సు యొక్క పని మనస్సుకి విజ్ఞాన శక్తి కాబట్టి సర్వమును విజ్ఞేయముగా మారుస్తూ ఉంటుంది మనస్సు అవిజ్ఞేయమును అవిజ్ఞేయముగా మారుచేస్తుంది అయితే మరి ఈశ్వరుడు గురించి తెలియదు కాబట్టి ఈశ్వరుణ్ణి కూడా మనస్సు తెలుసుకోగలుగుతుందా అనే మేమాంస చేసి తెలియలేదు అని అయితే అక్కడక్కడ వాక్యాలు ఉన్నాయి ఏమని శమదమాది సంస్కృతం మన ఆత్మదర్శనే కారణం అని భాష్యతారులు వాచడమే ఉంది శంకరులే అన్నారు అన్నమాట తర్వాత విజ్ఞా ప్రజ్ఞానం కురువేట అంటే యో వాక్యాలున్నాయి ఆ పరమాత్మను మనస్సుతో తెలుసుకోవాలను మనస్సు అన్న బుద్ధి అయినా ఒకటే సెన్స్లో సో మరి ఈ విరోహం ఎలాగా మనస్సుతో తెలియబడేది కాదు అని ఒకవైపు చెప్పి ఇంకోవైపు మనస్సును శుద్ధి చేసుకో శుద్ధమైన అంతఃస్కరణతో మాత్రమే నీకు ఈశ్వరుని యొక్క స్వరూపము అవగతమవుతుంది అని మళ్ళీ చెప్తున్నా మరి ఈ విరోధం ఆ విరోధమును జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది ఓకే సో ఈ కాంటెక్స్ట్ లో మనకి మంత్రాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనకు ముందుకు వెళ్లిపోతే ఆ విరోధం కూడా పరిహారం అత అధ్యాత్మం భావిష్యకారులు ఏమన్నారు అస అనంతరం అధ్యాత్మం ప్రత్యేగాత్మ విషయ ఆదేశ ఉచ్యతే ప్రత్యేగాత్మ ప్రత్యంటే చెప్పాను నిరంతరం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్రతి వెనుకకు అక్ వెళ్ళుట ఏమిటి అక్ వెళ్ళుట ఎలా వచ్చింది అంచ్ గతౌ అని ఒకసారి ఉంది అంచ్ పూజాయాం గతం రెండు అర్థాలు ఇక్కడ పూజ అర్థం తీసుకున్నట్టండి గతి అని అర్థం ఉంటుంది వెళ్ళుట ఈ అంచులో అన్నా దాన్ని ఉపధాన కారము అంటారు ఉపధాన అంటే లాస్ట్ బట్ వన్ ఎన్ అల్టిమేట్ అంచు అన్నప్పుడు అన్ను వచ్చేవో కదా ఆ నకారం ఉపధాన కారణం అది అది ఎప్పుడైతే పోయిందో నిజానికి ధాతూ అంచు గతం అని కాబట్టి పోతుంది ఆ అనిదితాం ఫల ఉపధాయాష్టి సూత్రం చేత ఆ నకారం పోతుంది పోతే మిగిలింది చివర్గా కవర్గా అవుతుంది అచ్చు కాస్త అక్క ఓకే ఆ సందర్భంలో అవుతుంది అంతటా అయిపోదు కాబట్టి ప్రతి అక్ వెనుకకు వెళ్ళుట వెనుకకు వెళ్ళాలి వెనుకకు వెళ్ళితే దొరుకుతుంది ఆత్మ ఓకే ఎంత వెనక్కి వెళ్ళాలి ఇంకా ఆ తర్వాత వెనక్కి వెళ్ళేందుకు అవకాశం లేదన్నంత వెనక్కి వెళ్ళాలి అంటే దేహము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము వరకు వెళ్ళి ఇంకా వెనక్కి వెళ్తే సాక్షి చైతన్యంలో పడతారు వెళ్ళి ఆనందం వరకు అది పద్ధతి ఏంటంటే దేహము వెనక్కి వెళ్ళాలనుకోండి దేహమును సాక్షిగా చూడండి అంటే దేహము వెనక్కి వెళ్ళినట్టేగా మీరు దేన్ని సాక్షిగా చూస్తారో దాన్ని వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది ఇంద్రియములను సాక్షిగా చూడండి మనస్సును సాక్షిగా చూడండి బుద్ధి అహంకారము ఫైనల్గా యు ఆర్ ఇదే సాక్షి చైతన్యం అదో అది ప్రత్యగ ఆత్మ అది మీ స్వరూపం ఈ మధ్యలో ఉన్నవన్నీ ఆత్మగానే స్వీకరింపబడతాయి దేహము ఆత్మగానే స్వీకరిస్తూ ఉంటారు జనులు అజ్ఞానం చేత ఇవన్నీ కూడా ఆత్మగా స్వీకరింపబడిన అసలైన శిసలైన ఆత్మ అంతరతమ లోపలికి ఇంక వెళ్ళడానికి అంతవరకు వెళ్ళినప్పుడు లభించేటువంటి ఆ సాక్షి చైతన్యము దాన్ని ప్రత్యగ ప్రతి అక్ ఆ ప్రత్యేగాత్మకు సంబంధించి ఆ ప్రత్యేగాత్మ బ్రహ్మ అదే బ్రహ్మ కాబట్టి ఇక్కడ బ్రహ్మకు చెందిన ఆదేశమే కస్య ఆదేశ్రహ్మ ఆదేశ బట్ బ్రహ్మ ఈజ్ అధ్యాత్మమును ప్రత్యేగాత్మ రూపంగా ఉంటుంది బ్రహ్మయే అధ్యాత్మమునుందు అంటే తాము అనే ఈ అనుభవంలో అట్లా ప్రత్యేగాత్మ రూపంగా ఉంటుంది బ్రహ్మయే సో బ్రహ్మయే ఉంటుంది అక్కడ ప్రత్యేగాత్మ సో ఇది బంగారమే ఉంది ఎక్కడ మెడలో ఏముంది బంగారమే ఉంది ధనిలో ఏముంది ధని మైన్ గోల్డ్ మైన్లో ఏముంది బంగారమే ఉంది గోల్డ్ మైన్ నుంచి బంగారం ఎక్స్ట్రాక్ట్ చేసే ఫ్యాక్టరీలో వ్యాక్స్లో ఉంటాయి కెటిల్స్లో ఉంటుంది సొల్యూషన్ ఆ సొల్యూషన్లో ఏముంది బంగారమే ఉంది అమ్మగారి మెడలో ఏముంది బంగారమే ఉంది అలాగే జగత్తు కీ మూల ముందు ఏ బ్రహ్మగలదో అది ఏ ప్రత్యేగాత్మ రూపముగా ఉన్నది కాబట్టి బ్రహ్మకు చెందిన ఆదేశమున్నా ప్రత్యేగాత్మకు చెందిన ఆదేశమున్నా ఒక్కటే కాబట్టి బ్రహ్మ ఆదేశమే మరొకటి ప్రత్యేకాత్మ సందర్భంగా ఇప్పుడు చెప్పబడుతున్నది ఓకే యదేతద్ తీవచ మన చూడండి ఈ మనస్సు ఇటు వెళ్తుంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది మనస్సు ఇటువంటి సంచారం చేస్తుంది అనిపిస్తుంది కదా ఇప్పుడు అమ్మగారు ఇటువంటి సంచారం చేస్తున్నారంటు చేస్తూ ఉంటా లేడీస్ పెళ్ళిళ్ళలో ఎలా ఉంటారు పన్నున్నా పనులైపోయినా అట్నుంచి ఇటు నుంచి తిరిగేస్తూ ఉంటా కాబట్టి అమ్మగారు ఇటువంటి సంచారం చేస్తున్నారంటే నెక్లెస్ ఇటువంటి సంచారం చేస్తుంది నెక్లెస్ సంచారం చేస్తుందంటే అర్థం ఏంటండి బంగారం సంచారం చేస్తుంటే అలాగే మనస్సు సంచారం చేస్తుంది అంటే మనస్సు అనే ఉపాధి ద్వారా అన్నాము భాష్యకారు మనస్సును చూశారా ఏ ఈ మనస్సు గలదో ఈ మనస్సు గచ్చతి ఇవ ఇటోటు సంచరిస్తోందా అన్నట్లుగా ఉన్నది వాస్తవంలో మనస్సు సంచరిస్తోంది అన్నట్లు ఉన్నది అంటే ఇప్పుడు ఇది ఇవా ఉంది కదా ఇది ఉపమా దేనికి ఉపమా బ్రహ్మకు ఉపమా బ్రహ్మ యొక్క ఉపమోపదేశమే చెప్తున్నారు కదా అదే అంటారు ఆయన ఏట్రహ్మత ఇవాటిస్తే ఢౌకతే అవుతుంది ఓకే సో ఈ మనస్సు ఇటు అటు సంచరిస్తున్నట్లుగా ఉన్నది అంటే ఏదో ఈ బ్రహ్మయే ఇటువటు సంచరిస్తున్నట్లుగా ఉన్నది అంటే ఇప్పుడు మనస్సు సంచరించడం అంటే విషయముగా చేయుట ఇప్పుడు మనస్సు కలప గత చూస్తే చంద్రుడు కనపడ్డాడు అనుకోండి కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఏమయ్యాడు మనస్సునకు విషయమైనాడు వాస్తవంలో మనస్సునకు విషయమయ్యాడు అంటే అర్థం ఏంటండి మనస్సు అంటే విజ్ఞాన శక్తికే పేరు మననాన్ మన ఇప్పుడు మెడలో ఉండి నెక్లెస్ అనబడేది ఏమిటి బంగలకు ఉండి రింగ్ అన చెవులకు ఉండి ఇయర్ రింగ్ అనబడేది ముక్కుకు ఉండి ముక్కు పొడక అనబడేది బ అలాగే కన్నులో ఉండి చూచేది ఆత్మ ప్రత్యేకాత్మ చెవిలో ఉండి వినేది ప్రత్యేకాత్మ మనస్సులో ఉండి మనస్సు ఉపాధి ద్వారా తెలిసేది ప్రత్యేకాత్మ అంచేతనే ఒక చోట ఈ విషయం బాగా చెప్పారు సుదాకరణ్యం ఇలాగా పశ్నము చక్షు ఆత్మయే చూస్తూ ఉన్నదై చక్షు అనబడును శ్రవన్ శ్రోత్రం వింటూ ఉన్నదై అనబడును మన్వాను మన తెలుసుకుంటూ మనస్సు అనబడు కాబట్టి మనస్సు సంచరిస్తున్నట్లు ఉన్నది అంటే బ్రహ్మయే సంచరిస్తున్నట్లుగా ఉన్నది ఇక్కడ సంచారం అంటే ఏమిటో తెలుసిన విషయముగా చేయుట అదే ఆయన అంటున్నారు విషయీక విషయముగా చేయుచున్నట్లు ఉన్నది ఈ మనస్సు దేని దేనినే విషయముగా చేయుచున్నట్లు ఉన్నదో ఆయా సందర్భముల బ్రహ్మయే వాటిని వాటిని విషయములుగా చేయుచున్నట్లు ఉన్నది ఓకే ఇక దాన్ని వివరిస్తాను అనేనచ ఏతదుపస్మరతి అని మేము మంత్రం ఏతత్ ఉపస్మరతి అనేన చ అంటే చ మరియు అంటే ఏమిటి మనస్సు సంచరిస్తోంది అంటే బ్రహ్మలే సంచరిస్తున్నట్లు ఉన్నది సంచరించుతానుగా విషయముగా చేయుత అంటే బ్రహ్మయే విషయముగా చేయుతున్నట్లు ఉన్నది అని మనం చూసాం అన్వాగం మనహ అంతేకాదండి మనస్సు దేని దగ్గరకు వెళ్లి దానిని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటుందో ఆ సందర్భంలో బ్రహ్మయే దాని వద్దకు వెళ్లి దానిని స్మరిస్తూ ఉన్నట్లు ఉన్నది అంతే కదా ఇప్పుడు దగ్గరకు వెళ్లి చంద్రుణ్ణి స్మరించిందనుకోండి మీరు చంద్రుడు అనుకుంటే అదంతా అయిపోయింది మీరు చంద్రుడు అనగానే ఏమైంది మనస్సు చంద్రుడి వద్దకు వెళ్లి చంద్రుణ్ణి స్మరించింది వాస్తవంలో మనస్సునే అన్నా ఆ మనస్సు ద్వారా చంద్రుడి దగ్గరకు వెళ్లి చంద్రుణ్ణి స్మరించేది ఎవరు బ్రహ్మయ్యే అనైన మనసా ఎ్రహ్మా ఉపస్మర సమీపత స్మరతి సాధక అభీక్ష్ణం సాధక అవును సాధకుడు ఓకే అదేన మనసా ఐతంత బ్రహ్మ పుస్త తెలిసింది సో నేను ఇంతవరకు ఎలా చెప్పానంటే మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ విషయమును స్మరిస్తోందో అక్కడక్కడకు బ్రహ్మయే వెళ్ళి ఆయా విషయము విషయమును స్మరిస్తోందా అన్నట్లు ఉన్నది అది మనకి స్పష్టంగా అయింది కదా ఇప్పుడు ఈ మనస్సుతో చంద్రుడి దగ్గరికి వెళ్ళడం అని చెప్పారు అది అది అలా కాదు ఈ చేంజ్ దాట్ ఎలాగంటే ఇప్పుడు మీరు చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి మనస్సుతో వెళ్ళారు చంద్రుణ్ణి విషయముగా చేసినారు అంటే అర్థం బ్రహ్మయే చంద్రుణ్ణి విషయముగా చేసింది ఆ మనస్సు బ్రహ్మ దగ్గరికి వెళ్ళగలరా చంద్రుడి దగ్గరికి సూర్యుడి దగ్గరికి వెళ్ళడం సరే బ్రహ్మ దగ్గరికి వెళ్ళగలరా వెళ్ళగలదు అని చెప్తున్నారు ఇక్కడ విరోధం వస్తుందా అందరి విరోధం వస్తోంది కదా సెటిల్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రంలో యచ్చ అనే చానుందండి చనహా అనేన చ ఏతదుపస్మరతి కదా అండ్ అనే అనే మనహా అయిపోయింది ఏదేతద్చ్చా మనహ అయిపోయింది తర్వాత వాక్యం ఏముంది అనేన చ ఏతదుపస్మరతి ఏతత్ అంటే బ్రహ్మ ఈ బ్రహ్మను అనే నా దీనితో ఉపా దగ్గరగా స్మరతి స్మరిస్తున్నాడు ఎవడు ఎవరు బ్రహ్మైతే కాదు ఎందుకంటే బ్రహ్మను స్మరిస్తున్నాడు మనస్సైతే కాదు ఎందుకంటే మనస్సుతో స్మరిస్తున్నాడు కాబట్టి కర్తను పెట్టుకోవద్దండి మరి స్మరతి కిం స్మరతి బ్రహ్మస్మరతి కైరస్మరతి మనసాస్మరతి కహాస్మరతి సాధక ఓకే సాధకుడు వచ్చాడు పట్టుకొచ్చాడు కర్తాకే ఆక్షేపలభ్యహాన్ని మీమాంసకుల యొక్క నియమం అవుతుంది కర్త కనపడకపోతే మీరు కర్తని ఆక్షేపం చేసి ఆక్షేపం అంటే ప్రశ్న వేయటం ప్రశ్న వేసుకుని తెచ్చుకోండి ప్రశ్న ఎలా వేయాలి ఇప్పుడు చెప్పాను స్మరతి కహ స్మరతి అని మీరు ప్రశ్న ఓకే కర్త లేని సందర్భంలో కర్తను తెచ్చుకోవాలి ఇప్పుడు సోమైన యజేత ఉంది మీమాంసకులు యొక్క నిర్ణయాలు యజేత అంటే యాగేమే ఇష్టం భావే యాగమును చేసి మీరు కోరుకున్న దాన్ని తయారు చేసుకోవాలి భావ అంటే క్రియ కోరుకున్న దాన్ని తయారు చేసుకోవాలి స్వర్గాన్ని కోరుకుంటే స్వర్గాన్ని తయారు చేసుకోవాలి అంటే స్వర్గంలోకి ఎంట్రీ పర్మిట్ మీరు సంపాదించుకోవాలి అది ఎలా సంపాదించాలి యాగేనా యజ్ఞంతో యాగంతో చేయాలి యాగం అనండి సో యాగైనా ఇష్టం భావ యజేత ఈ యాగం ఎటువంటి యాగము సోమే అయినా సోమరసము కలిగిన యాగం సోమవత అనర్థం సోమరసము కలిగిన యాగముతో అంటే అర్థం సోమయాగము అని అర్థం సోమయాగముతో స్వర్గమును చేరుకోవచ్చు ఎవరు కర్త లేదు ఎక్కడ ఎవరు ఎవడంటే స్వర్గకామహ అని తీసుకెట్టుకోవాలి కర్త ఆ యజ్ఞం చేసేవాడు యజమాన అని యజ్ఞం చేసేవాడు యజమాన అంటే యజ్ఞము చేయవాడు అని అర్థం కర్తను తెచ్చిపెట్టుకోవాలి ఇక్కడ సాధక అని శంకరుడు కర్తను పెట్టారు సాధకుడు దగ్గరగా వెళ్లి బ్రహ్మను దగ్గరగా వెళ్లి స్మరిస్తున్నాడు ఉప అంటే సమీపతహ దగ్గరగా వెళ్లి స్మరిస్తున్నాడు దేంతో దగ్గరగా వెళ్లి మనస్సుతో దగ్గరగా వెళ్లి మరి మనస్సు బ్రహ్మను చేరుకోలేదని ఎప్పుడో చెప్పినట్టు విన్నాం ఆ ఓరకంగా చేరుకోలేదు ఇంకో చేరుకోగలదు ఓకే ఇప్పుడు ఎప్పుడు స్మరిస్తున్నాడు అభియక్ష్ణం అని ఉంది అభియేక్ష్ణం భృషం సాధకుడు అని ఎందుకన్నారంటే మళ్ళా మళ్ళా స్మరిస్తున్నాడు మిట్టిని స్మరిస్తున్నాడు అధికముగా స్మరిస్తున్నాడు వాడు సాధకుడు అవుతాడు సంసారం అవుతాడా సంసారి అధికముగా స్మరిస్తాడా బ్రహ్మను స్మరించడు సంసారి దేన్ని స్మరిస్తాడు అధికముగా విషయములను ధనమును భోగములను స్వర్గాదులను స్మరిస్తాడు అధికంగా తప్ప బ్రహ్మను సాధికంగా స్మరించాడు కాబట్టి ఇక్కడ భృషం అనే పద అభీక్షణం భృషం అనే పదాన్ని బట్టి సాధక అని కర్త పెట్టుకున్నారు తరచు స్మరిస్తాడు అంటే ఇప్పుడు ఏమైంది సంకల్పము ఏర్పడింది సంకల్పముంది కదా మంతరంలో ఏ దేని యొక్క సంకల్పము ఇప్పుడు చంద్రుణ్ణి స్మరిస్తే సంకల్పము ఏనిది అవుతుంది చంద్రుని యొక్క సంకల్పం బ్రహ్మని స్మరిస్తే బ్రహ్మ యొక్క సంకల్పం అవుతుంది సంకల్పస్థ మనసు సంకల్ప అంటే ఏమైనటువంటి యొక్క సంకల్పం సంకల్పానికి విషయం ఉంటుంది చంద్రు విషయం అంటే ఆబ్జెక్ట్ దేన్ని సంకల్పిస్తారో దాన్ని విషయము అంటారు సో చంద్రుణ్ణి సంకల్పిస్తే విషయం ఏమిటి చంద్రుడు బ్రహ్మని సంకల్పిస్తే విషయము బ్రహ్మ మరి అయితే మనస్సులో బ్రహ్మ విషయం అయిపోయింది కదా అది అలా అయిపోతుందా అంటే అదే విరోహం అవదు అని ఓ వాక్యం ఉంటుంది అవుతుంది అని ఇంకో వాక్యం ఉంటుంది విరోహములా భాషిస్తుంది కానీ దానికి విరోధం విరోధాన్ని పరిహరించాలి విరోధాన్ని అట్టి శాస్త్రం అవుతుంది విరోధాన్ని అలా అట్టి అది అప్రమాణం అవుతుంది శాస్త్రం వల్ల అవుతుంది శాస్త్రమేం చేస్తుందంటే విరోధమును పరిశీలించి పరిహరించాలి పరిహరించడం అంటే దాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు అద్దము గదిలో గది అద్దము గదిలో వస్తువులు గదిలో చీకటి సూర్యుడు అది కాంటెక్స్ట్ ఓకే పర్ఫెక్ట్ కాంటెక్స్ట్ అది ఇప్పుడు ఆ సూర్యకాంతి అద్దం మీద పడినప్పుడు అద్దము గదిలో వస్తువులను ప్రతిఫలించగలుగుతుందా ప్రతిఫలించలేదు అర్థానికి అంత శక్తి లేదు అర్థం చేయడము కాబట్టి అర్థము లూమినస్ కాదు అర్థము ఉపేక్ కొన్ని గదిలో వస్తువులు వాటంతటవి ప్రకాశించవచ్చు కదా అవి ప్రకాశించలేవు కాబట్టి అవి కూడా ఉపేక్ కొన్ని అర్థం ఏమైనా ఉద్ధరిస్తుందా ఇది లూమినస్ అంటే అర్థము కూడా ఉపేక్ సూర్యకాంతి పడింది కిటికీలోంచి సూర్యకాంతి వచ్చి అర్థం మీద పడింది మరి ఇప్పటికీ అర్థము లూమినస్గా ఆ లూమిన శబ్దంలో ఈ గదిలో ఉండే ఘటపటాదులన్నీ కూడా ప్రతిఫలిస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ అర్థం ఏం చేస్తోంది సూర్యకాంతి ద్వారా గదిలో ఉండేటువంటి ఘటపటాదులను ప్రతిఫలిస్తూ ఉన్నది ఓకే ఇప్పుడు ఈ అర్థము సూర్యుణ్ణి ప్రతిఫలించగలదా అని ప్రశ్న వేస్తాం గదిలో ఏది ఉంటే దాన్ని సర్వమును ప్రతిఫలిస్తుంది కానీ సూర్యుణ్ణి ప్రతిఫలించగలదా ఒక సెన్స్లో ఏమని అర్థం చెప్తామంటే ప్రతిఫలించలేదు ఎందుకంటే సర్వమును ప్రతిఫలించాలంటే దానికి సూర్యకాంతి ఆవశ్యకమవుతుంది ఏ సూర్యకాంతి యొక్క ప్రభావం చేత సర్వమును ప్రతిఫలిస్తూ ఉంటుందో ఆ సూర్యుల్నే అద్దము వెనక్కి వెళ్లి ప్రతిఫలించటం అన్నది కాదు మనం ఒకసారి ఆన్సర్ చెప్పేసి ఇంకొక అంటే రెండు రకాలుగా చెప్పచ్చు తినే వివక్ష విరోధం కాదు వివక్ష మీరు ఎలా చెప్పదలుచుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఈ అర్థం మీ మొహం అర్థం ఏంటండి ఇది సూర్యుడిని ఎలా ప్రతిఫలించగలదు ఇట్ కెనాట్ అని దాని యొక్క అల్పత్వాన్ని మీరు హైలైట్ చేసుకున్నప్పుడు అర్థము సూర్యుడిని ప్రతిఫలించలేదు కేవలము సూర్యకాంతి యొక్క అనుగ్రహం చేత జగత్ గదిలో ఉండే ప్రదార్థనలను మాత్రమే ప్రతిఫలించగలదు అని చెప్తారు కానీ వివక్ష మారుష్ట అంటే చెప్పదలుచుకున్నది మార్చి సపోజ్ సూర్యుడి వద్దకు వెళ్ళాలనుకోండి అప్పుడు కూడా మనం అర్థాన్నే ఆశ్చర్యంగా చేసుకోవాలి హెక్ ఇట్ లైక్ దాట్ దృష్టాంత అప్పుడు ఏం చేస్తా ఉంటే ఈ అర్థము ఈ ఘటపటాదు ఒక్కసారి ఆగమ్మా ఇది అది అది దిస్ ఈజ్ అని ఇంపార్టెంట్ జాబ్ టు బి డన్ ఒక్క అర నిమిషం దాంట్లో అయిపోయి అతను మున్సిపాలిటీ వాటర్ లాగా రెండు రోజులకు ఒకసారి మాత్రమే వస్తాడో కాబట్టి శుద్ధమైన అంతస్కరణము ఆత్మను ప్రతిఫలిస్తుంది అని వస్తుంది ఇట్ విల్కమ్ లైక్ దాట్ ఇప్పుడు ఈ అద్దాన్ని మీరేం చేస్తారంటే అద్దము గదిలో ఉండే ఘటపటాదుల వైపు తిరిగి ఉన్నది కనుక వాటిని ప్రతిఫలిస్తూ సపోజ్ అద్దాన్ని సూర్యుడు వైపు తిప్పారనుకోండి ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన అద్దము ప్రకాశిస్తూనే ఉంటుంది కానీ గదిలో ఉండే ఘటపటాదులు ప్రతిఫలించవు క్లియర్ అయిపోతుంది కావండి ఇప్పుడు అద్దంలో ఈ ఇవన్నీ ప్రతిఫలించి అద్దంలో ఉండే శ్రేషనంతని ఇవన్నీ ఆక్రమిస్తున్నాయనే పరిస్థితి ఉన్నాయి ఇంక ఇప్పుడు ఉంటుంది సూర్య కాంతి తప్పింకే ఉంది కదండి అటువంటి అద్దమును మనం అద్దముని కూడా అనలేము ఎందుకంటే అర్థమును అర్థం అనాలంటే కూడా అది ఘటపటాదులను ప్రతిఫలిస్తూ ఉండాలి అప్పుడే దాన్ని అర్థం అంటారా అది ఘటపటాదులను కూడా ప్రతిఫలించడం మానేసి సూర్యుని వైపు తిరిగేసి సూర్యుని ఇంకా అర్థమే కాకుండా పోతుంది అర్థం అనే స్థితే సూర్యకాంతితో నిండిపోతుంది తద్వారా ఈ అర్థము సూర్యుణ్ణి తన నింపుకున్నదా అన్నట్లుగా ఉన్నది చూసారా ఇటు చెప్పచ్చు ఆత్మయే సూత్రుడు మనస్సే అర్థము జగత్తు ఘటపటాలు గదిలో ఉన్న ఘటపటాలది జగత్తు మనస్సు జడము తనంత తాను తెలుసుకోలేదు దాని పరిగా అజ్ఞానం అనే చేతిటి ఇప్పుడు ఆత్మ చైతన్యం మనస్సులో ప్రతిఫలించినప్పుడు మనస్సుకు తెలుసు తెలుసుకునే శక్తి కలుగుతున్నాయి ఆ చైతన్య ప్రకాశం చేత చైతన్యం నిండిపోతుంది మనస్సు నిండా దాంతో ఆ శక్తి నిర్మాణం అవుతుంది దాంతోటి జగత్తును మనస్సు ప్రతిఫలిస్తూ తెలుసుకుంటూ ఎప్పుడు ఆ మనస్సు బహిర్ముఖమైనట్టు బహిర్ముఖమైన మనస్సును వితిడ్రా చేసి ప్రత్యాహారం చేసి మీరు అంతర్ముఖము చేశారనుకోండి అర్థాన్ని సూర్యుని వైపు తిప్పినట్లు అప్పుడు ఆ మనస్సు నిండా ఆత్మచైతన్యము తప్ప ఇంకేమీ ఉండదు సో ఈ అంటే అప్పుడు మనస్సు మనస్సే కాదు ఎందుకంటే మనస్సు అర్థం అర్థమే కాదన్నట్టుగా మనస్సు ఆ పేరెందుకు వచ్చింది మననాన్ మనహ అది ఈ చటపటాదులను జగత్తులో ఉండే విషయంలో మన మననం మననంటే తెలియడం మనం అవబోధమే తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి మనస్సుని పేరు వచ్చింది ఎప్పుడైతే అది జగత్తును తెలుసుకోవడం మానేసిందో ఇంకా దానికి మనస్సు అనే పేరే ఉండదు వీళ్ళు ఏమన్నారంటే మనస్సు విలీనమైపోతుంది మనస్సు యొక్క మనస్త్వము అంటే మనస్సు అయి లేకుండా అయిపోతుంది అయిపోయి అది ఆత్మచైతన్యంతో నిండిపోతుంది సో ఈ విధంగా ఏ మనస్సు ఆత్మస్వరూపాన్ని విషయముగా చేయలేదో అదే మనస్సుతోటి మనం ఆత్మస్వరూపంలో విలీనమై ఉంటాము ఈ రోసం పరిహారం ఏంటండి అది मन अदय शंकर चूं उपाधिक मनस्यवा इन मनस्स ब्रह्म को उपाधि अ्रह्म को उपाधि अपाधि अंतो क ఉపా దగ్గరగా ఉండాలి ముందు ఉప దగ్గరగా ఉంటేనే దాన్ని ఉపాధి అంటారు ఇప్పుడు మీరు క్రిష్టలును జపాకు సుమము దృష్టాంతం ఇస్తారు జపాకు సుమము అంటే అది పువ్వు అది ఉంటుంది ఆ క్రిష్టలు పక్కనే ఆ పువ్వు పెట్టాటనుకోండి ఈ క్రిష్టలు రూబీలాగా కనపడుతుంది ఇప్పుడు ఆ పువ్వు అక్కడను క్రిష్టలు ఇక్కడ పెట్టాటనుకోండి క్రిష్టలు రూబీగా కనపడుతున్నా కనపడదు పక్క పక్కన బాగా దగ్గరగా ఉండాలి దగ్గరగా పెట్టిన తర్వాత ఆ పువ్వు ఏం చేస్తుంది తన రంగుని ఆ స్ఫటికానికి సంక్రమింపజేస్తుంది అంటే అంత కంప్లీట్ అవ్వదు అది కరెక్ట్ అవ్వదు ఏమని చెప్పాలి ఆ పుష్పము తన రంగును స్ఫటికమునకు సంక్రమింపజేసినదా అన్నట్లు ఉంటుంది అని చెప్పాల్సి ఉంటుంది యథార్థంగా సంక్రమింపజేస్తే అప్పుడు దాన్ని ఉపాధాయించడం ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ కృష్ణల్లో చిల్లు ఒకటి పెట్టి దాని లోపల ప్లాస్టిక్ పూ ఒకటి పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి పెడతారు నేను సపోజ్ ఎలా పెట్టాడు అనుకోండి అప్పుడు ఉపాధ్యాటం దాన్ని అప్పుడు అవయవం దాంట్లో అవయవం అవుతుంది దాంట్లో భాగం కానీ దాంట్లో భాగం కాకుండా అవయవము కాకుండా తన ధర్మమును దానికి సంక్రమింప చేయకూడదు సంక్రమింప చేసినట్లుగా కనపడాలి అప్పుడు ఉపాధి అంటారు ఉపా సమీపే స్థిత్వ ఆధి అంటే గుణా అస్ పక్కనే ఉన్న పాపానికి ఈయన గుణములు దానికి వచ్చినట్లుగా కనపడుతుంది దాన్ని ఉపాధి అంట ఇప్పుడు మనస్సు బ్రహ్మకు ఉపాధి ఎలాగా మనస్సు జడము బ్రహ్మచేతనము కానీ పక్కనే ఉన్న కారణంగా మనస్సుకి ఆ బ్రహ్మ యొక్క ధర్మము చైతన్యం వచ్చి జడమైన మనస్సు చేతనమా అన్నట్లుగా భాషిస్తుంది ఏమంటే మనస్సులో సుఖదులు ఉంటాయి ఈ సుఖదుఖములు బ్రహ్మకే ఉన్నాయి బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మకే సుఖ దుఃఖములు ఉన్నాయా అన్నట్లుగా ఆత్మయే అహం సుఖి అహం దుఃఖి అనేటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఏ ఆత్మ ఎన్ను సుఖదుఖములు లేవో ఆత్మకు మనస్సు పక్కనే ఉన్న కారణంగా మనస్సులో ఉండేటువంటి సుఖ దుఃఖముల వాసన ఆత్మకు అంటుకున్నట్లుగా అనుభవం కలుగుతోంది కనుక మనస్సు పరమాత్మకు ఉపాధి అవుతున్నాయి అర్థమైందండి ఇప్పుడు ఈ సంకల్పము స్మృతి సంకల్పం అంటే అప్పుడు ఉన్నదాన్ని తెలు తెలియట వర్తమానకాలం స్మృతి అంటే గరచిన స్మరించుట మొదలైనటువంటి మూమెంట్స్ ప్రత్యేయము అంటే మనస్సు యొక్క వృత్తులు మనస్సు మాడిఫికేషన్స్ మనసాయ రూపంలోనూ పొందుతూ ఉంటుంది వీటి ద్వారా బ్రహ్మయే ప్రకటమగుచున్నది అభివ్యజ్యతే బ్రహ్మ ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం మీరు పట్టుకుంటే ఆ వాక్యం స్పష్టంగా తెలిసిపోతుంది ఇప్పుడు లేడీస్ ఓ పద ఓ చేస్తూ ఉంటారు లేడీస్ ఈ దృష్టాంతమే పోతూ ఉంటుంది ఇంకా మళ్ళీ కొత్త దృష్టాంతం అస్తమానం దొరకదు లేడీస్ ఏమంటారంటే వాళ్ళలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారంటే మీ నాన్న నీకు ఎంత బంగారు బంగారం పెట్టాడు అని అడుగుతారు మీ నాన్న నీకు నెక్లెస్ పెట్టారా ఉంగరం పెట్టారా అని ఎంత బంగారం పెట్టారు అని అడుగుతారు అడిగితే పాతికి తులాలు బంగారం పెట్టాడు మా నాన్న అని ఆవిడ గర్వంగా చెప్పుకుంటాను అని విని సంతోషిస్తారు ఇప్పుడు ఆయన పాతికి తులాలు బంగారం పెట్టాడు అంటే ఆ బంగారానికి అభివ్యక్తినిచ్చి ఉపాధి ఒకటి ఉందంటారా లేదంటారా ఉపాధి నెక్లెస్ కాబట్టి నెక్లెస్ అనే ఉపాధి ద్వారా పాతికి బంగారము నువ్వు తండ్రి ఇచ్చినాడు ఇప్పుడు ఆవిడ ఒంటి మీద బంగారం ప్రకటన అవుతోందా లేదా ప్రకటమవుతోందా ఎలాగా ఎక్కడ చూపించండి బంగారం అంటే మీరు ఏం చూపించాలి నెక్లెస్ చూపించాలి నెక్లెస్ చూపిస్తే మేము ఒప్పుకోము మీరు బంగారమే చూపించాలి అని చూపించగలుగుతారా చూపించలే కాబట్టి మీరు అప్పుడు ఏమంటారంటే చూడరా నీకు బంగారాన్ని చూపించాలంటే కుదరదు ఏదో ఒక ఉపాధి ద్వారా మాత్రమే బంగారాన్ని చూపించటం సంభవం అవుతుంది అని అంటారు అలాగే ఏమండి నాలో బ్రహ్మ ఎక్కడున్న చెప్పడం అన్నారు అనుకోండి అంటే అప్పుడు చూడరా నువ్వు కన్ను చూస్తోండ చూస్తోంది ఆ చూపుల్ ద్వారా బ్రహ్మ యొక్క చైతన్యమే ప్రకటమవుతున్నది కాబట్టి ఇప్పుడు బ్రహ్మను మనం ఏమనొచ్చు చక్షుష ఉపాధే చక్షుష చక్షు అని అనొచ్చు మీరు బ్రహ్మం చూపించమంటే కమ్ము చూపిస్తారేమిటి నాకు బ్రహ్మం అంటే స్తోత్రం చెవి వింటోంది వింటోంది ఆ చెవి వినడానికి కావలసిన ఆ చైతన్య శక్తి బ్రహ్మనే అంటే శ్రోత్ర శ్రోత అదేమిటండి బ్రహ్మను చూపించండి అంటే చెవిని చూపించి చెవి ద్వారా బ్రహ్మను తెలుసుకోవాలని చెప్తారు నాకు బ్రహ్మ డైరెక్ట్గా చూడండి మనస్సో మన చూడు నీ మనస్సు ఏం చేసుకోంది తెలుసుకుంటోంది కదా ఆ తెలుసుకోవడానికి కావలసిన విజ్ఞాన శక్తి మనస్థితి బ్రహ్మ నుండియే వచ్చింది అంటే మనస్సులో ఉండే విజ్ఞానము అది బ్రహ్మయే అని చెప్పారనమాట అప్పుడు మళ్ళీ వీడు మళ్ళీ నువ్వు మనస్సును పెట్టి బ్రహ్మంటున్నావు నువ్వు మనస్సు కూడా లేకుండా బ్రహ్మను చూపించు అంటే చూడయా అలా చూపించడం కూడా ఏదో ఒక ఉపాధి ద్వారా మాత్రమే బ్రహ్మను నేను స్పష్టంగా నీకు తెలుపుడు చేయగలుగుతాను బ్రహ్మ అభివ్యజీయతే బ్రహ్మ తెలుపుడు చేయబడుతున్నది అభివ్యక్తము చేయబడుతున్నది దేని ద్వారా ఉపాధి ద్వారా ఉపాధిని పక్కన బ్రహ్మను బ్రహ్మగా అభివ్యక్తము చేయుట అనేది ఏమీ ఉండదు ఉపాధి ద్వారా మాత్రమే బ్రహ్మ అభివ్యక్తము అవుతూ ఉంటుంది ఇప్పుడు manasu ఉపాధి ఏంటి మనస్సు తెలిసిందండి కాబట్టి మనస్సు చేరుకోలేదు అంటూనే brahma ద్వారానే బ్రహ్మను చేరుకోగలము అని చెప్పినట్లయినది ఆ రెండు రకముల వాక్యములు వచ్చేసాయి ఇప్పుడు ఆ వాక్యం చూడండి హీది కా మన ఉపాధి అంటే బ్రహ్మణ మన ఉపాధి వాత్ అనర్థం బ్రహ్మ మనస్సే ఉపాధిగా కలది అవతవలనా బ్రహ్మా చూడండి ఎక్కడ ఎవర ఆ బ్రహ్మ పెట్టండి బ్రహ్మ మన బ్రహ్మ మనస్సే ఉపాధిగా కలది అవతవలన సంకల్పాది మనసహ సంకల్పస్మృత్యాపృత్యై అభివ్యజ్యే ఆ బ్రహ్మ మనస్సు యొక్క సంకల్పము స్మృతి మొదలైనటువంటి మనోవృత్తుల ద్వారా ప్రకటమగుతున్నది బ్రహ్మ దేని ద్వారా ప్రకటమైంది ఇప్పుడు మనస్సు ద్వారా ప్రకటమైనది దాంతో ఏమైపోయింది ఇప్పుడు ఇట్ ఈజ్ యాజిఫ్ బ్రహ్మ హ్యాస్ బికమ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మైండ్ నాట్ రియల్లీ అదే అంటారు ఆయన విషయీక్రియమానమివా ఇవా పెట్టుకోవాలి అంటే ఏమైపోయింది అక్కడికి ఘటపటాబుల అయితే మనస్సుకి విషయమవుతున్నాయో అలాగే బ్రహ్మ కూడా మనస్సుకు విషయమవుతోంది అనుకోవడం అన్నారంటే గోచన పడ్డట్టే ఘటపటాదులు మనస్సుకు విషయమవుతూ ఉంటాయి ఒక రకంగా చూడా చూస్తే బ్రహ్మ కూడా మనస్సుకు విషయమవుతోందా అన్నట్లు ఉంటుంది అని చెప్పాలి కాబట్టి ఈ చర్చ మీకు అర్థమైందండి అలాగే అంటే ఇంకా అంటెస్ట్లో మాత్రమే తర్వాత ఇంకొకటి మీకు ఇంకో దృష్టాంతం మళ్ళీ మీరు అన్నారు కాబట్టి ఇంకో దృష్టాంతం ఇది కూడా నేను బహుశా ఇంతకు ముందు చెప్పుకుంటాను ఇవే ఉన్నాయి దృష్టాంతాలు ఎందుకంటే మీకు డజన్స్ దృష్టాంతాలు లేవు నిజానికి మీరు నాకు క్రెడిట్ ఇవ్వాలి దృష్టాంతాలు లేని చోట కూడా నేను ఎక్కడి నుంచో వెతికి వెతికి పట్టుకొచ్చి పెడుతూ ఉంటాను మీరు ట్రెడిషనల్ స్కాలర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర రద్దు సర్పమును తర్వాత ఇలాంటివో రెండో మూడో ఉంటాయి నాలుగోలు ఎరగడం నాలుగోది మళ్ళీ కావాలంటే మళ్ళీ మధుసూమ సరస్వతి మళ్ళీ పుట్టి మళ్ళీ ఎక్కడైనా రాస్తే అది చెప్తారు మళ్ళీ ఎనీవే సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు చుట్టూ ప్రకాశం కనబడుతుంది సూర్యకాంతి సూర్యప్రకాశం చుట్టూ కనపడుతుంది ఈ పరంగా మీరు రాకెట్లో కూర్చున్నాయి పైకి ఒక వంద మైళ్ళు పైకి వెళ్ళారనుకోండి రాకెట్లో వంద మైళ్ళు పైకి వెళ్ళడానికి టైం పదిహేను నిమిషాలు పడుతుంది అందరం ఎక్కువే పట్టదు పదిహేను నిమిషాలు కూడా పట్టదండి రాకెట్ ఇలా వెళ్ళిపోదు రాకట్టు మీకు మీకు మామూలుగా బొమ్మలో ఇలా వెళ్ళిపోయినట్టు కనపడుతుంది కానీ మామూలుగా రాకటి ఇలా వెళ్తుంది ఆర్కులా పోతుంది అంశేస్తున్నా అది వంద మైళ్ళు ఎత్తు వెళ్ళాలంటే పదివేల మైళ్ళు ప్రయాణం చేస్తే వంద మైళ్ళు ఎత్తుకు వెళ్తుంది ఓకే అందుకోసం ఓ పావు గంటలో పదివేల మైళ్ళు ప్రయాణం చేసేస్తుంది చేసేసి వంద మైళ్ళు ఎత్తుకు వెళ్తుంది ఎత్తుకు వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఇదంతా సూర్యప్రకాశము నుండి ఉంటుంది కదా ఈ సూర్యకాంతి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచేగా వచ్చింది అక్కడ చీకటిగా ఉంటుంది ఇక్కడ వెలుగు అక్కడ చీకటి ఇంకెక్కడ కర్మండి ఇక్కడ వెలుగు అక్కడి నుంచేగా వచ్చింది అక్కడ వెలుగు లేదనుకోండి అసలు ఇక్కడ వెలుగు ఉండడానికి వీలు లేదు ఫ్రమ్ దాట్ మరి ఈ చీకటి ఏమిటి సపోజ్ మీరు రాకెట్ టికి టికి ఓపెన్ చేసి చెయ్యి పైకి పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ చెయ్యి ధగధగలాడిపోతే ప్రకాశిస్తుంది చే లోపలికి తీశారనుకోండి మళ్ళీ చేయకటే అంటే ఏమిటన్నమాట సూర్యకాంతి నిండా ఉంది కానీ సూర్యకాంతిని అభివ్యక్తము చేసే పదార్థం ఏది అందుకోసం చేయకటి కనపడుతుంది మీరు చేయ పెట్టగానే ఈ చేయ సూర్యకాంతిని అభివ్యక్తము చేస్తుంది కాబట్టి మీకు సూర్యకాంతి ధగధగ ధగలాడిపోతే కనపడుతుంది మీరు ఇంత దుమ్ము తీసుకుని విసిరేరను కొన్ని ఆ చీకట్లోకి అదంతా వెలుగు అయిపోతుంది ఎందుకని ఆ దుమ్ము సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి బ్రహ్మ ఇన్ ఇట్ సెల్ఫ్ అది అలా ఉంటుందంటే బ్రహ్మ అభివ్యక్తం అవ్వాలి అంటే బ్రహ్మదేవిటి చైతన్యము చైతన్యం అభివ్యక్తం అవ్వాలి అంటే ఏదో ఒకటి తెలియబడుతో ఉంటే ఇదిగో తెలుగు ఉంది అని తెలుస్తుంది ఏదో ఒకటి తెలియబడాలి అంటే మనస్సు యొక్క ఉపాధి ఉండాలి కాబట్టి మనస్సు యొక్క ఉపాధి ద్వారా మాత్రమే అంటే మనస్సు యొక్క ఉపాధి అంటే ఒకటి సంకల్పములు స్మృతులు వీటి ద్వారా మాత్రమే బ్రహ్మ అభివ్యక్తం అవుతూ ఉంటుంది సూర్యుడు కదిలే నీటిలో సూర్యుడు వల్ల కదిలే నీటిలో సూర్యుడు కదులుతున్నట్లు కనపడతాడు కానీ వాస్తవంగా నీరు కదులుతుంది తప్ప సూర్యుడు కదండి అలాగే కదిలే మనస్సులో బ్రహ్మ కదులుతున్నట్లు అనిపిస్తుంది మీకు నేను దృష్ట్యా ఈ ప్రాక్టికల్ కూడా మనస్సు అల్ల కల్లోలంగా శాంతి లేదు అని అంటాడు ఒకడు అన్నాడు నాతో మనస్సు అల్ల కల్లోలంగా అంటే నేనన్నాను చూడ అల్లకల్లోలముగా ఉన్నది మనస్సు తప్ప నువ్వు కాదు నువ్వు అల్లకల్లోలంగా మనస్సు ఉన్నాయి నువ్వు కాదు అదేంటండి అలా ఉంటుంది నా ఉంటున్నాయి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నాకు ఎవరే నా మనస్సు అల్లకల్లోలముగా ఉన్నదని చెప్పావు కదా అంటే దాని అర్థం ఏంటి నువ్వు వేరు మనస్సు వేరు నేను అలా అనుకోలే అనుకో నవ్ యుల్ డూ ఇట్ అయితే ఏం చేయమంటారు మనస్సును చూడు ఈ మనస్సు అల్లకల్లోలముగా నున్నది అని చూడు నేను చూసేవాడను నా చేత చూడబడే ఈ మనస్సు అల్లకల్లోలముగా చూడు కూర్చో ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉన్నావు పది నిమిషాలు నేను వాకింగ్కి వెళ్తున్నాను వచ్చేదాకా చూస్తూ ఉండు లేవకని చెప్పేసి నేను వాకింగ్కి పోయి వచ్చాను లేవన్నా ఎలా ఉన్నా బాగా శాంతంగా ఉండేది ఇక్కడ ఆ అలా ఉండ మీరు మనస్సుతోటి మమేకమైనప్పుడు మాత్రమే మనస్సు యొక్క అశాంతి మీ అశాంతి అవుతుంది మీరు ఈ గేమ్ ఏ లిటిల్ స్పేస్ ఒక్కడుగు వెనక్కి వేసి ఈ మనస్సు అని మీరు ఒక్క అడుగు వెనక్కి వేసేటంటే మనస్సు యొక్క అశాంతి మనస్సుకే పరిమితం మీకు పరిమితం మీరు మీరుగా ఉంటారు మనస్సు అశాంతి మనస్సులో అశాంతి ఉంటుంది మనస్సులో అశాంతి ఉండకుండా ఉంటుంది అశాంతి ఉంటుంది కానీ మనస్సు వేరు మీరు వేరు స్పేస్ కాబట్టి మనస్సులో ఉండే సుఖ దుఃఖములు తనపై అధ్యారోపణ చేసుకున్నప్పుడు మాత్రమే తాను సుఖీ దుఃఖీ అయ్యి సంసార అవుతాడు లేకపోతే అసలు సంసారం అనేది ఆ స్వరూపంలో లేనే లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది బ్రహ్మను యొక్క ఉపదేశం అయిపోయింది ఇక్కడ ఎలా ఉపదేశించారు అధ్యాత్మమునందుండే మనస్సు ద్వారా బ్రహ్మకు ఉపదేశం అయినది అందుకనే ఉపనిషత్తుల యొక్క కాంటెక్స్ట్లో తీర్థయాత్రలు మొదలైన వాటికి వాటి విలువ చాలా చాలా క్వశ్చనబుల్గా ఉంటుంది అందుకనే ఉపనిషదులు అంటే ఉపనిషత్తులను అనుసరించేటువంటి సాధకులు వాళ్ళు ఆత్మస్వరూపంగా దేవుణ్ణి దర్శిస్తారే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అయ్యప్పని ఇదని అదని ఇలా ఊళ్ళన్నీ తిరుగుతూ ఉన్నారు ఆ కారణంగా తిరగడు తిరిగే కారణం ఏదైనా ఉంటే తిరుగుతారు కాలంలో చక్రాలు ఉండి తిరిగే వాళ్ళు తిరుగుతారు తప్ప దేవుణ్ణి చూడడం కోసం కంగారు పడిపోతూ తేరగ తిరుపతి వాళ్ళు దేవుణ్ణి ఆత్మరూపంగా చూస్తూ ఉంటారు కాబట్టి అయితే దే నాంట్ అపోజ్ తీర్థయాత్రని అపోజ్ చేయరు దీంట్లో అపోజ్ చేయాల్సిందే ఉండదు దీని నథింగ్ టు అపోజ్ దేన్నీ అపోస్ట్ చేయటం అవన్నీ ఆయా సందర్భాల్లో అలా ఉంటాయి అవి నిత్యములు సత్యములు ఎలాగూ కాదు ఉపనిషదుల యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది వాళ్ళు హృదయంలో ఆత్మరూపంగా మాత్రమే ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు శంకరుడు ఇంతవరకు చెప్పినటువంటి ఉపమానాలన్నిటినీ సంగ్రహం చేసి ఆయన కంక్లూడ్ చేస్తున్నారు బిఫోర్ దాట్ అతమణ అధ్యాత్మేశ సో మనస్సు ఏదైతే కలదో మనస్సు అంటే సంకల్పము సంకల్ప సంకల్పము ఈ సంకల్పం ఏదైతే కలదో ఇది బ్రహ్మకు అధ్యాత్మమునందు ఉపమానోపదేశము అవుతున్నది మనస్సు వలె బ్రహ్మ ఉన్నది అని ఆ విధంగా ఉపమోపదేశాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఇప్పుడు దీనికి ఒక కంక్లూషన్ విద్యున్మేషణవత్మేషణ అధిదైవతం ధృత ప్రకాశనధర్మీత ప్రకాశ అధ్యాత్మ సమకాయ ఇది ఇక్కడ ఉపదేశం ఏమిటంటే ఉపదేశము ఆదేశమంటే ఉపదేశం ఏ ఉపదేశము ఉపమోపదేశము వాటెవర్ సో మీకు బ్రహ్మాని గురించి ఉపదేశం చేస్తున్నారు అధిదైవత ఇప్పుడు స్పియర్స్ మూడు స్పియర్స్ ఉన్నాయి మూడు స్థాయిలు గలవు ఒకటి అధిదైవతము రెండు అధిభూతము మూడు అధ్యాత్మము ఇక్కడ అధిభూత ఉపదేశం లేదు ఈ సందర్భంలో లేదు రిలీజ్ చోట ఉంటుంది అధిదైవతం తీసుకోండి అంటే మెరుపుని దేవత కింద భావన చేసేసాం మనం అంటే అధిదైవతం అయిపోయింది మీరు మెరుపుని ఒక మెరుపుగా భావన చేశారనుకోండి అగ్నిగా భావన చేశారనుకోండి అనిప్పు అన్నట్టుగా ఇప్పుడు అధిభూతం అవుతుంది ఇప్పుడు హిమాలయములు పర్వతం అంటే రాళ్ల గొప్ప అన్నారనుకోండి అధిభూతం అవుతుంది ఈ దేవతా స్వరూపుడు హిమవంతుడు ఉంటే అధిదైవతమై కూర్చుంటుంది అక్కడే ఉంటాయి వడ్లగింజలోనే ఉంటుంది బియ్యపుంజ వడ్లగింజ ఇక్కడ బియ్యపు అక్కడ ఉన్నాడు సో కాబట్టి అధిదైవతం అంటే అధిభూతం ఇంక్లూడ్ అవుతుంది ఈ అధిదైవతము నందు అంటే దేవతాస్వరూపములతో నిండి ఉండే బ్రహ్మాండమునందు బ్రహ్మ యొక్క ఉపదేశం ఎలా చేశారు చూడయా దృత ప్రకాశన బ్రహ్మ యొక్క ధర్మం ఏమిటంటే అలాగా ఒక్క ప్రకాశించుట అనే ధర్మము బ్రహ్మ అంటే నేను వెరీ ఫస్ట్ చెప్పినట్టుగా బ్రహ్మ అనేది ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్లోషన్ యూ రియలైజ్ ఇట్ ఇన్ వన్ స్ట్రోక్ ఇన్ వన్ గో యూ రియలైజ్ ఇట్ అది ఎలాగా విద్యున్ నిమేషణ వత్ మెరుపు వలె కనురత్వ పాటు వలె అలాగా అత్యంత వేగముగా ప్రకాశించుట అనే ధర్మము కాదటి ఇంకో బ్రహ్మ అలా అలా ప్రకాశిస్తుంది అంటే ఈజీ ప్రాక్టి ఇట్ ఈజ్ ప్రాక్టికల్ ఇన్ ది సెన్స్ దాట్ ఇప్పుడు ఈ ఈ అమ్మాయిలు ఉన్నారు అనుకోండి వీళ్ళు బంగారు ఆభరణాలు కొనుక్కుంటూ ఉంటారు చందనా బ్రదర్స్లో అక్కడికి వెళ్ళి బంగారుపు వాళ్ళకి చందనా బ్రదర్స్ ఓన్ అని ఆ బంగారం గుని ఆభరణాలు చేయిస్తాడు కస్టమేడ్గా చేయించి పెడతాడు ఆయనకి బంగారము ప్రకాశించినట్టుగా వీళ్ళకి బంగారం ఆయన నటికి ప్రకాశించదు ఉంది పాయింట్ ఆయనకి బంగారం ప్రకాశిస్తూ ఉంటుంది చందనా బ్రదర్స్ అధినేతలో ఒక పెద్ద ఉంటారు కదా ఎవడో ఆయనకి బంగారం ప్రకాశిస్తూ ఉంటుంది వీళ్ళకి బంగారం ప్రకాశిస్తుందా ఎలాగైనడు ప్రకాశిస్తుంది వీళ్ళకి అంతసేపు నట్లు వస్తువు కానీ ఇవే ప్రకాశిస్తూ ఉంటాయి వీళ్ళకి అన్నడూ బంగారం ప్రకాశిస్తాం ఏమండి ఇప్పుడు ఇంకో ఒక దృష్టాంతం చెప్పాను మీకు ఇప్పుడు ఆయనకి బంగారం ప్రకాశించడం అంటే అది అలా ప్రకాశించేసింది ఆయనకంటే ఇంకా అది పోదు ఎక్కడికైనా ఆయనకి గ్రాడ్యువల్గా ప్రకాశించిందనే కదా ఆయనకి ప్రకాశించేసిందంటే ఇంక ఇట్లా ఎవరికో ఓకే అలాగే ఇంకొక ఆయన ఉంటాడు ఈ సకల బ్రహ్మాండము ఆ పరమాత్మయే అని ఆయనకి ప్రకాశిస్తుంది సర్వము పరమాత్మయే సూర్యుడు చంద్రుడు గురుడు ఇంకొక కనపడని గ్రహాలు కొన్ని ఉన్నాయి శుక్రుడు గురుడు అన్ని పరమాత్మయే నక్షత్రములు అన్ని పరమాత్మయే అని ప్రకాశిస్తున్నాయి ఆయనకి ఈ గ్రహాలు ఉంటాయి కొన్ని మంచి గ్రహాలు కొన్ని పాపగ్రహాలు ఉంటాయి ఈ గ్రహాలు ఒకదానికేసి ఒకటి చూస్తూ ఉంటాయి ఈ గ్రహం దానికేసి చూస్తే మనకి మంచి కలుగుతుంది ఆ గ్రహం ఇంకోదానికేసి చూస్తే మనకి చెడ్డ కలుగుతుంది ఇవన్నీ ప్రకాశిస్తాయి ఆయనకి ఇవన్నీ ప్రకాశించి వాడికి ఇవన్నీ తెలుస్తూ ఉండి వాడికి సర్వవ్యాపకమైన అఖండ బ్రహ్మ ప్రకాశిస్తుందా ప్రకాశిందా అంతేత ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ ద రియలైజేషన్ Eppura realization hai na, it is a timeless process. It is not a time-bound process. Ee māta, ante akhya mati, dheena batte konne conclusions hu, shala far-reaching implications onna conclusion sustai. Pura karman nana konne, karma, time-bound ha, timeless ha, time-bound ha. Karate brahma-sākṣāt kāramanedi na karmanah. కర్మను మనమేమీ పెట్టట్లేదు కొట్టట్లేదు దానివల్ల బ్రహ్మసాక్షాత్కారం అవ్వదు ఏ కర్మ పాపం చేసిందంటే కర్మ ఈజ్ టైం బాగా ఇట్ ఈజ్ ఎ స్లో ఇన్ టైం బ్రహ్మసాక్షాత్కారం ఇస్తాయి కర్మయోగా కథ చెప్పక నువ్వు కర్మయోగా అంతఃకరణ శుద్ధికు ప్రయోగపడుతున్నాయి బ్రహ్మసాక్షాత్కారం అనేది కర్మ వల్ల అవదు కర్మయోగం సహకార అది కూడా వస్తుంది జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ దత్తాలు సోధిస్తాయి కర్మ న కర్మ ఓకే తర్వాత ఉపాసన ఉపాసన టైం బాగుందా టైం లెస్ట టైం బాగుందా దేనితో ఉపాసన ద్వారా మీకు బ్రహ్మ సాక్షాత్కారంగా తర్వాత ఉపాసనలో ఏమవుతుందంటే మీరు ద్వైతమే బలంగా పెట్టుకుని ఉపాసన చేశారంటే అది అడ్డుపడుతుంది అద్భుతంసైన ఆప్స్టల్ అంచేతనే ఈ ఉపాసనలో ఎలా తేళ్తారంటే మాకు అదేమి సాక్షాత్కరించిందనుకోండి ఆ ద్వైతాన్ని అలా ఫిక్స్డ్గా పెట్టుకుంటాడు సో వాళ్ళు మాట్లాడే భాష ఆ భాషను బట్టి వచ్చేటువంటి సంస్కారములు ఆంబియాన్స్ ఏదైతే ఉంటుందో అది ద్వైతంతో నిండి ఉంటుంది అక్కడ అద్వైతానికి తాగు ఉండదు సో కాబట్టి ఆ ఉపాసనను కూడా యూ హ్యావ్ టు మోడిఫై సో మేక్ ఇట్ ఫిట్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ దాన్ని అలా తయారు చేయాల్సి ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్కైనా Okay? So, Dhinavala, I am saying that a process which is time-bound cannot take you to the timeless, or you should realize that. Time-bound process cannot take you to the timeless. That point, you realize yourself. Suppose you have a time-bound process that you know, that you have a fixation that you have to do. It is physical, it is not time-bound. yeah I'm not talking about chronological time but vedanta so kodum it is within chronological time there is a chronological time allmost all but cinema parashattulu kodaru that is chronological but the vision kuda meer psychological vision kuda meer time like, bound betukunnaru choondhi ilayiki elaga ee upanishattu poorthi apudiki naaku saasthaatkaranga avutundi ani betukunnaru anukondi it is something like ee raina pettunnanu ఇది ఆరు గంటలు దీంట్లో కూర్చుంటే నేను విజయవాడ చేరుకుంటాను ఈజ్ ఇట్ నాట్ సంథింగ్ లైక్ దాట్ ఈ ఉపనిషత్తు పూర్తయ్యేప్పటికీ లేకపోతే ఈ కోర్స్ పూర్తయ్యేటప్పటికీ నేను బ్రహ్మను చేరుకుంటాను అంటే ఈ రైల్లో కూర్చుని ఆరు గంటలు ప్రయాణం చేస్తే నేను విజయవాడ చేరుకుంటాను అన్న టైంగా లేదా దెన్ ఇట్ బికెన్ టైం బాగుంది అండ్ దేర్ ఫార్ ఇట్ విల్ నాట్ వర్క్ దట్లే మీకు రహస్యం చెప్తా చూసి మీరు ఆలోచించండి you can never be happy in the future you can only be happy in the present in the moment, in the now ante elupana mata i will be happy in the future annavadu happiness ni a time bound process kind of oka process untundi at the end of the process me happiness dorukutundi 8 gantala prayanaam chesthe vijay vaadu cheyukunnatluga you carry it up going goes and a card come and we happiness is required so every process and at the end of the process you will get happiness they call so happiness derived by a time bound process you will never be happy like that you. you can never be happy like that happy happiness is not a time bound it is timeless అండ్ టైమ్లెస్ అంటే ఏమిటి అర్థం నవ్ నవ్ ఈజ్ టైం లెస్ నవ్ ప్యూర్ నవ్ ఈజ్ టైమ్లెస్ నవ్ అన్నది దాంట్లో టైం లేదు అండ్ దెన్ ఫర్ నవ్ ఈజ్ ఎటర్నీటీ అది అనంత కాలంలో నవ్లో ఉంటుంది కాబట్టి ఆ నవ్ నందు మాత్రమే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ సత్యం మీకు అర్థమైందనుకోండి వెంటనే ఏమవుతుందో తెలిసినా కామనులు అన్నీ జారిపోతాయి ఎందుకంటే The dynamics of a kāmana, desiree is a, there is a process, at the end of the process I will be happy. That is the dynamics of the desire. Yet, if the happiness is in the future, happiness is in the future. So, the happiness is just in the lādhikya, niru brahmanjāna and kodā playa open. Because brahmanjāna, happiness is so hot, they are not two different things. Therefore, you will be, you, you are, you realize the brahman in the now. <coughs> never in the future. అంటే అర్థం ఏంటంటే పాపం కలవద్దని సాధన చేయొద్దని కాదు దాని అర్థం ఏమిటంటే నీ మైండ్ ని సైకలాజికల్ టైం యొక్క బంధం నుంచి బయటపడేయగలుగుతావా అని అర్థం ఓకే వెల్కమ్ బ్యాక్ ఓం పూర్ణము పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషాన్ని శాంతి